పేరుకి నువ్వే కానీ పరిపాలన చేసేది నేనే పరిపాలించేది ఎందుకు అలా చేస్తున్నాను అంటే రాబోయేది కలికాలం కలిపురుషుడు వస్తాడు కాబట్టి ద్వాపర యుగానికి కలియుగానికి మధ్యలో ఒక సంధి కాలం ఇది సంధికాలంలో నీ రూపంలో నేనే చేస్తానని పరిస్థితులో కృష్ణుడే ఉంటుంది అంతా జరిపించాడు అనేటువంటిది రహస్యం కూడా ఉన్నది అయితే అటువంటి కూడా ఒక తప్పు చేశాడా ఒక తపస్సులో ఉండేటువంటి మునికి చచ్చిన పాము చేశాడా మెళ్ళు పాము చేత కాటేయించుకుంటాం అనేటువంటి ఒక శాపం వచ్చింది అటువంటి తప్పు చేసి అటువంటి నికృష్టంగా చచ్చిపోతాడా అది మిష ఆ మిష కారణంగా శుక్రవారి చేత ఏడు రోజులు భాగవత శ్రవణం చేసి ముక్తుడయ్యాడు ఏడు రోజులు శ్రవణం చేస్తేనే ముక్తుడయ్యాడు అంటే ఆ పరిస్థితిలో ఉన్న అంతర్యామి కృష్ణ పరమాత్మ కాబట్టే ఆయన సారథ్యంలోనే అతను రాజ్య పరిపాలన చేశాడు కాబట్టి కలియుగం వచ్చినా కానీ కూడా తట్టుకొని తన ధర్మాన్ని తన జ్ఞానాన్ని తన ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని కాపాడుకున్నాడు కాబట్టి నిందపోందే నిందలేందే బొందపోదు అనే కారణంగా అదొక శాపమే కానీ ఏడు రోజులు భాగవత శ్రవణం ద్వారా కృష్ణ పరమాత్మ పరిచిత ఐక్యం చేసుకున్నాం ఈ విధంగా భారతాన్ని మనం వేరే దృష్టిలో చూడాలి విశ్వము ధరతి విశ్వము ప్రకృతి కూడా ఒక ధర్మంగా ఉన్నది గ్రహాలు అటు చుట్టూ తిరగడం ఇవన్నీ చెప్పుకున్నాం ధర్మాలు ఇన్ని భగవద్గీత నాలుగో అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిదో శ్లోకం వరకు చదివితే కృష్ణుడు సూర్యునకు ఇతడు వైవశ్వత మనువుకు ఇతని నుండి ఇష్వాకులకు ఇతని ద్వారా వికూచికి ఇట్లు రాజర్సులు అనేకుడు ఈ యోగమును ఎరుగుదురు రాజర్షులకి రాజర్షులకే ఎందుకు ఇచ్చారు ఈ యోగం రెండు ఆ కాలంలో ఋషులంతా కూడా రాజుల్ని పైకి రాజ రాజులని ఆశ్రయించినట్లు ఆశ్రయించినట్లు కనబడుతున్నా రాజులకి మంత్రిత్వం వహిస్తున్నట్లు కనపడుతున్నా ఆ రాజు ద్వారా వీళ్ళే ధర్మాన్ని ధర్మాన్ని ప్రతిష్టాపన చేసేవాళ్ళు ఆధ్యాత్మికతాన్ని పెంపొందింపజేసేవాళ్ళు ఆ రాజుని ధర్మంగా నడిపేవాళ్ళు ఆ రకంగా సలహాలు ఇచ్చే మంత్రులుగా ఈ ఋషులు అలా విననటువంటి వాళ్ళు కూడా రాజులు ఉన్నారు అప్పుడు పరశురాముడు అవతరించి ఆ రకంగా వినకున్న వినకుండా ఛత్రులందరినీ కూడా ఇరవై ఒక్కసార్లు ఏరి ఏరి ఏరి సంహరించాడు సంహరించిన తర్వాత జనకుడు దశరథ మహారాజు లాంటి వాళ్ళు వాళ్ళు ధర్మంగా పరిపాలించడానికి ఒప్పుకొని పరశురాముల చేత చంపబడక రక్షింపబడ్డారు కాబట్టి అక్కడ సీత కాని రాముడు కానీ మనకి అక్కడ దొరికారు రాజులంతా పోతే దశరథుడు ఎక్కడా జనకుడు ఎక్కడా జనకుడేమో ఒక జ్ఞానిగా ఉన్నాడు మునులకి తాపసులకి అత్యంత గౌరవం ఇస్తాడు అంద అందరిలో కూడా పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించగలిగేటువంటి విదేహముక్తుడు జనకుడు విదేహరాజ్యానికి అధిపతి అన్నమయ్య కోశం అతని దృష్టిలో లేదు అందుకని ఆయన విదేహుడు అన్నాడు ఆయన కుమార్తెని వైదేహి అన్నాడు అయితే అర్జునుడు మన దశరథుడు అజ్ఞానియ కానీ ఋషుల మార్గాన్ని వినయంతో అంగీకరించాడు కాబట్టి బతికిపోయాడు అతను బతకటం కూడా లోకధర్మం ఎందుకంటే రాముడిగా అవతరించడానికి అక్కడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు నిలబడాలి కదా ఆ రకంగా నిలబడ్డారు ఆ రాజర్షులు అంటే రెండో అర్థం రజోగుణంలో ఉన్నవాడు రాజర్షులు శుద్ధ సత్వగుణంలో ఉన్నవాడు బ్రహ్మర్షులు విశ్వామిత్రుడు రాజర్షి వశిష్ఠుడు బ్రహ్మర్షి వశిష్ఠుడు విశ్వామిత్రుడిని రాజర్షి రాజర్షి అనటం వల్ల అతను పంతాన్ని పోయి తపస్సు చేసి చివరికి బ్రహ్మర్షి అయ్యాడు రెండు మూడు సార్లు భంగపడ్డా చివరికి బ్రహ్మర్షి అయ్యాడు మళ్ళీ వశిష్ఠుడే పెట్టాడు సృష్టికర్త బ్రహ్మ వశిష్ఠుడు ఎప్పుడు నిన్ను బ్రహ్మ బ్రహ్మర్షి అంటే అప్పుడు నువ్వు బ్రహ్మర్షి అయినట్ లెక్క అని ఆయన్నే ఒక ఎస్టిమేట్గా గురువుగా పెట్టాడు ప్రతిసారి వెళ్తాం రండి రాజర్షి గారు అంటాం నొచ్చుకోవటం బాధపడటం వెళ్ళిపోయాడు ఈసారి ఆయన రాజర్షి అన్నా నాకు పర్వాలేదు నేను బాధపడం నొచ్చుకోను నా కోపం తెచ్చుకోను అనుకుంటూ వెళ్ళాడు ఎటు రజోగుణం పోయింది కోపం పోయింది నొచ్చుకోలేదు కాబట్టి వస్తూనే రాజర్షి అనుకుండా బ్రహ్మర్షి అని ఆహ్వానించాడు విశ్వసిడు రాజర్షి అంటే రజోగుణంతో ఉన్న ఋషుడు దూర్వాసుడు ఆయన కూడా అంతే కోపతాపాలు ఉన్నప్పుడు ఒక పక్క జ్ఞాని అయినా కూడా అయితే అక్కడ కోపతాపాలన్నీ కూడా జ్ఞానుల విషయంలో లోక కళ్యాణానికి ఉపయోగపడతాయి కానీ వ్యక్తిగతానికి ఉపయోగపడవు వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళకి అది ఎటువంటి ఆటంకం కాదు